కీర్తన సంఖ్య నాలుగు వందల తొంభై ఎనిమిది అటమీదశరంటి అన్నిటా మాన్యము నాకు ఎటు ఎటుశేసి నా జెల్లేక నేల మాటలు ఏది పుణ్యమో నాకు ఏది పాపమో గాని శ్రీదేవుడవు నివేసేయించేవు సేదేర నామీద చిత్రగుప్తుడేల మేధిని స్వతంత్ర మేధి మెరయనీ బంటను పుట్టినట్టి తెరువేదో పోయేటి జాడయ్యేదో పుట్టించి తి నీవే పురుషోత్తమ వెట్టి సంసారబంధాలు వెంట వెంటనే వచ్చి ఇట్టెవ్వరివాడ నిందులోన నేను చిత్తమెటువంటిదో జీవుడెటు వేంకటేశ అంతరాత్మవు ఎత్తిన మదము నిన్ను ఏల నియదాయ నిత్యము తొల్లే నేను నివాడగనా